మహేకవీనాపనిశ్రవస్తమం జ్యేష్ఠరాజి బ్రహ్మణా బ్రహ్మనస్పత ఆనశ్వన్వ్వన్మోసావీమహాగనాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపే కరంపరా ఓం భద్రం కమే విశ్ణుయామదేవా భద్రం పశ్యేమాక్ష స్థిరైరంగైస్తువాంసస్తూ యశేమదేవీతాయుస్తింద్రోధవాస్తిన పూషా విష్వేదా స్వస్తి నష్టో హరిష్టదేవి ం శాంతిశాన్ని శాంతి ఎస్మి పృథివీ శాంతరిక్షమో మనస్స ప్రాణై సై సమే వైక ఆత్మానం అన్యాచో విముచ అమృత సేతు ఎత్మా అమృత సేతు ఆత్మా అమృతమునకు సేతు అమృతము అదా అమృతము మోక్షము అనర్థం మోక్షమునకు వా ఆ మోక్షమునకు తీసుకుపోయేటువంటి సేతువు సో సేతు అని ఎందుకన్నారంటే సంసారంలో మనం సంసార సముద్రము సంసార సముద్రాలను వర్ణిస్తారు ఈ సంసారాన్ని సముద్రంలో వర్ణిస్తారు అసలు మనం పుట్టి ఆ తర్వాత కొద్ది రోజులకి సంసారంలోకి వస్తాము అని కాదు పుట్టడం పుట్టడమే సంసార సముద్రంలో జన్మిస్తాము సో మరణించడంతో ఈ సంసార సముద్రం ఏం పుట్టి అది ఎలా కొనసాగుతూ ఉంటుంది ఎందుకంటే చూడండి సూక్ష్మ జీవి జీవుడు సూక్ష్మస్థ సూక్ష్మస్థితిలో అలా ఇంకో జన్మంకే నడుస్తూ ఉంటుంది అది రాబోతోంది నా మంత్రంలో నేను వివరంగా చెప్తాను మీకు జీవుడికి ఆత్మకి ఉండే భేదం అది స్పష్టంగా మనం చూద్దాము సో పుట్టడంతో సముద్రంలోనే పుట్టడం మరణించడము సముద్రంలోనే మళ్ళీ ఇక్కడ పుట్టి మళ్ళీ ఇంకో చోటు ఇక్కడ మరణించి ఇంకో చోటు పుట్టడం అది ఈ సముద్రంలోనే సముద్రము అంటే సుఖదుముల పరంపర జన్మ మరణముల పరంపర సుఖదుఖముల పరంపర ఎప్పటికీ నేను పూర్ణుడను నేను కృతార్థడమైనాను అని చెప్పడానికి వీళ్ళని స్థితిలోనే మనిషి ఉండిపోతాడు ఈ కృతార్థత అనేది అసలు లేనే లేదు కాలం ఏదైనా ఒక చిన్న అకాంప్లిష్మెంట్ ఉందనుకోండి ఏదైనా ఒక కష్టపడు మనం సాధించామనుకోండి ఆ సాధించిన దాని ఆనందం దాని యొక్క ఉల్లాసం ఒక రోజు ఉండేది రెండు రోజులు ఉండే మొన్నాడు మళ్ళీ అది మైండ్ మైండ్ చాలా విద్ధూరంగా ఉంటుంది అది ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ ఎక్వైంటెడ్ వికెట్ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు అయితే బికమ్ ఎకస్టమ్ ట్విట్ దాంతో దాని నుండి లభించే ఉల్లాసం ఇంకే ఉండదు కాబట్టి మొన్నాటి నుంచి మళ్ళీ ఇంకొకటి కావాలి ఉల్లాసం కోసం ఇప్పుడు టీవీ లేదనుకోండి ఇంట్లో టీవీ లేకపోవడం మూలంగానే మనకి ఇంత వెలితి ఉంది అని అనిపిస్తుంది తీరా టీవీ కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టారనుకోండి చాలా ఉల్లాసంగా ఉంటుంది ఫర్ వన్ ఈవినింగ్ వన్ ఈవినింగ్ ఉల్లాసంగా ఉంటుంది ఆ రాత్రి ఏదో టీవీ సినిమా కూడా చూస్తారు అందుకే నేను పదేళ్ల క్రితం దృష్టాంతం చెప్తున్నాను ఈరోజు వర్తించే దృష్టాంతం కాదు ఇది సో ఈరోజు బదులు కారు కారు ఉందామని ఫోన్లే టీవీ సో ఆ ఉల్లాసం వన్ ఈవినింగ్ ఉంటుంది సో మొన్నాడు ఆ ఉల్లాసం పోతుంది ఎప్పుడైతే మళ్ళీ ఆ ఉల్లాసం పోయిందో మళ్ళీ మనస్సులో వెళితే మామూలే ఆ వెలికి ఎప్పటికీ నిండి వెళితే దాకది మళ్ళీ ఇంకోటి చాలా సటిల్ ఉంటుంది మనస్సు యొక్క ప్రభుత్వం ఇప్పుడు ఈ నెర్సిటీస్ బెంచ్ కార్ ఉందనుకోండి సో ఆ కార్లో ఈ లోపల సీట్స్ అన్నీ కూడా లెదర్ అపల్సరీ అని ఒక పర్టికులర్ టాప్ క్లాస్ లెదర్ తోటి తయారు చేస్తారు అసలు లెదర్ అనేప్పటికీ అసలు మనం స్పృషించకూడదు జనరల్గా అయితే దాని జోలు వెళ్ళకూడదు కానీ మరి కొంతమంది పర్టికులర్గా లెదర్నే ఫేవర్ చేస్తారు కోరికోరు లెదర్నే అపేక్షిస్తారు లెదర్ అంటే అది పశువుల యొక్క చర్మం కదా అపవిత్రం ఒకటి ఎలాంటి పశు హింసకి తోడ్పడటం ఒకటి రెండు సమస్యలు ఎనీవే So, ee leather, leather uh, it సో will లెదర్ లెదర్ ఇట్ ఇట్ విల్ హ్యావ్ సమ్ స్పెషల్ న్యూ లెదరీ ఫ్రాగ్రెన్స్ మీరు బెల్సి బింది కారు కొనుక్కొస్తే ఆ కారులో కూర్చొని డ్రైవ్ చేస్తున్నప్పుడు కారు స్మూత్ గా నడవడం తలుపు వేసినప్పుడు ఒక గంభీరమైన డ్రన్తో తలుపు మూతపడడం ఇవన్నీ కాకుండా ఇన్ అడిషన్ టు దీస్ థింగ్స్ ఒక విలక్షణమైనటువంటి ఫ్రాగ్రెన్స్ దట్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ న్యూ లెదర్ మేడ్ సీట్స్ అయితే చిత్రం ఏమంటే ఈ ఫ్రాగ్నెన్స్ వాళ్ళు రీట్యాపింగ్ పోతుంది అప్పుడు ఇవి పాత పడిపోతాయి అంటే ఆ ఫ్రాగ్నెన్స్ పోతుంది సీట్లు పాత పడిపో సీట్లు అలాగే ఉంటాయి కానీ ఇక్కడ బయట ఒక ఆయన ఉన్నారు ఆయన్ని మనం ఇక్కడ లోపలికి సీట్లు సీట్ ఉంది ఇక్కడ ఆయన్ని రమ్మనే ఆహ్వానించండి వాళ్ళ క్లాసులు వచ్చిన పక్షంలో యా కనుక అది వన్ వీక్ టెన్ డేస్ అయ్యేప్పటికీ దాని ఆ ఫ్రాగ్రెన్స్ పోతుంది ఫ్రాగ్రెన్స్ పోతే వీరిగా ఉల్లాసం కూడా పోతుంది అందుకోసం ఈ మధ్యలో ఏం చేస్తున్నారో తెలుసిన దే ఆర్ ది సేమ్ వర్సిటీస్ బెన్ ది పీపుల్ ఆఫ్ దే ఆర్ మార్కెటింగ్ వన్ పర్టికులర్ స్ప్రే ఆ స్ప్రే ఒకసారి చదివినట్లయితే మళ్ళీ మీకు కొత్త లెదర్ రిలేటెడ్ ఫ్రాగ్రెన్స్ వస్తూ ఉంటుంది కొత్త కారు వచ్చిన అగ్గు సుగంధం ఆ స్ప్రే అంటే మనస్సు ఎంత వెలితితో నిండి ఉన్నదో ఆ వెలితిని నింపటానికి ఇచ్చి మానవులు చేసే ప్రయత్నం ఎంత విడ్డూరంగా ఉంటుందో మీరు ఆలోచించి నేను చిన్నప్పుడు కొత్త పుస్తకాలు కొనుక్కున్న వెంటనే మొట్టమొదటి చేసిన ఆ పుస్తకాన్ని ఓపెన్ చేసి వాసన చూసి ఎందుకంటే ఆ కొత్త పుస్తకానికి ఒక విలక్షణమైనటువంటి పరిమళం ఉంటుంది దాన్ని ఇటపెత్తంగా వర్ణించడం కష్టం అదొక లక్షణం ఉంటుందని అది మళ్ళీ నా లోడే అడిగిపోతుంది అది పోతే దానికి వస్తుంది మళ్ళీ వాసులు చూసుకునే స్థితికి వీటి చేరుకున్నాడంటే అది అవివేకం యొక్క పరాకాష్ఠ కానీ అలాగే ఉంటాడు పీపుల్ ఆర్ లైక్ దా ఎందుకంటే లోపల అంతా లోపల ఏమీ లేదు అంతా శూన్యమే ఉన్నదంతా బయటే ఉంది కాబట్టి ఎప్పటికీ ఏదో ఒకదాన్ని సంపాదిస్తూనే ఉండాలి సో ఈ ప్రవృత్తి ఏదైతే ఉన్నదో ఇది నడిచినంతసేపు వాడు లౌకిక విషయాలు వెంటబడ్డా మతపరమైన విషయాలంటే స్వర్గం మతం అంటే స్వర్గం అంతకంటే ఇంకేం మన వాళ్ళు దాని మీద ఊహలు శాస్త్రంలో వేదాల్లో స్వర్గాన్ని గురించి ఆ ఊహలేం లేవు వేదల్లో స్వర్గం అనే మాట వాటి వినపడుతుంది అగ్నిష్టవమైన స్వర్గ తామో యజేత ఆ స్వర్గ శబ్దానికి నిర్వచనం చూస్తున్నట్లయితే మీమాంసా శాస్త్రంలో ఇచ్చే నిర్వచనం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది వాళ్ళు ఎలా ఆ నిర్వచనం హెవెన్ బిక్కిందన్నట్టుగా ఉంటుంది ఆ నిర్వచనం కానీ ఈ కవులు చూసారా ఈ కవులు ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్న ఊహాశక్తిని అంతా దాంతో ప్రవేశపెడతారు కవికి కవి నిరంకుశమైన వారు కవి దానికి రోజునట్టుగా రాస్తాడు ఈ శ్రీనాథుడు పెద్దన్న గారు కలిసి ఎక్కడా నాకు స్వర్గంలో పూర్వశం ఉంటుంది రంభు ఉంటుంది వాళ్ళేమో డ్యాన్స్ ఘన బజన ఉంటుందని నాకు ఎక్కడ సంస్కృత సాహిత్యంలో కనపడతా వేదాల్లో ఎక్కడ కనపడతా ఏదో స్వర్గం గురించి ఏమో రెండు మూడు మంచి మాటలు లేకపోలేదు కానీ ఇంత డీటెయిల్స్ ఏమి కనపడవు ఈ డీటెయిల్స్ అన్నీ ఈ తెలుగు సాహిత్యంలో ఉన్నాయేమో అని నేను అవుతాను సో ఈ విధంగా అలా కల్పించుకుంటూ వెళ్ళిపోవడం కల్పించుకుంటూ వెళ్ళిపోయి ఆ కల్పనలోనే కలక్షేపం చేసేస్తాను సో అక్కడికి వెళ్తే అప్పుడు మనకి వెలిచి తీరుతుంది అని వీడి అభిప్రాయం సో స్వర్గానికి సేతువు కడతానంటే స్వర్గానికి నిత్యను వేసేటంటున్నాండి స్వర్గానికి సేతువు నిత్యం అంటే సేతువే ఇప్పుడు స్వర్గానికి సేతువు కట్టాలి స్వర్గానికి సేతువు కట్టాలంటే ఏం చేయాలి ఏదో కర్మను చేయాలి ఈ సేతువు చెప్పిన శాస్త్రంలో చెప్పిన విధంగా ఆ చేస్తే ఆ స్వర్గం లభించింది అనుకోండి అది మూడు ముచ్చట అలా కొద్దిగా క్షీణే పుణ్యే మర్చ్యలోకం విషయం టైం అలా మహావేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది సో మనం సాధించినటువంటి లౌకికములైన విషయాలు భోగాలు ఏవైతే ఉంటాయో అలా చూస్తుండగానే చేజారిపోయి మనలో ఆ వెంతిని మళ్ళీ ముందుకి బలంగా తీసుకొచ్చి పెడతాయి కాబట్టి ఇది ఇది ఎండ్లెస్ జర్నీ ఈ సంసార దీన్నే సంసారం తనలో లోటుని భావన చేసుకో ఆ లోటుని బయట నుంచి తీసుకొచ్చిన భోగ్య పదార్థములతో నింపే ప్రయత్నం దీనికి సంసారం అని పేరు ఇది ఎప్పటికీ ఎండ్ అయ్యేది కాదు ఇది నెవర్ ఎండ్ సో కాబట్టి ఈ రకంగా నీవు ఆ పూర్ణత్వాన్ని అమృతత్వాన్ని మోక్షాన్ని నీవు పొందలేవు ఎందుకంటే నీవు బాహ్యమునందు లభించే ఆనందం కోసం బాహ్యమునందు ఆనందం ఉన్నదనే భావనతో బాహ్యమునందు వెదుకులాడుతున్నంతసేపు నీకు ఆత్మస్వరూపంగా ఉండే ఆనందము నుండి నీవు వంచితుడు అయిపోతావు సో వీధుల్లో దీనికి మన దృష్టాంతం చెప్తారు ఇంటికి స్నానం చేసి ఏదో చారు మధ్యకాలం తిని విశ్రాంతిగా ఉండడం అది చేతగాని వాడు వీధుల్లో టిఫిన్లోకి తినడం మరిగేటంటే వీధుల్లో తిండికి మరిగేటంటే ఇంట్లో తిండి వాడికి సహించడం అలాగని దృష్టాంతం చెప్తారు సో ఆ విధంగా వీడు బాహ్య పదార్థములు భోగ్య భోగము ఉన్నది అనేటువంటి భ్రాంతిలో పడిపోయాడంటే వీడికి తన హృదయంలో ఏం ఉండదు అంత అంతా లొసుడే ఏమీ లేదు అక్కడ వెలికి తప్పింకేం లేదు అనే నిర్ణయంలో ఉండిపోతాడు దాంతో హీల్ బి లుకింగ్ ఫర్ కంపెనీ ఈ క్లబ్బులు ఇవన్నీ కూడా అందుకోసమే వచ్చాయి ఏదో ఒక కంపెనీ కోసం చూస్తూ ఉంటాడు సో జన అని అంటారు పది మందితో కలిసి ఉండాలి వాడికి నచ్చిన వాళ్ళతో పది మందితో కలిసి ఉండాలి ఏకాంతంలో ఉండటం వాడి వెళ్ళవదు సో అంచే అంచేతనే ఈవెన్ లేడీస్ ఆల్సో హ్యావ్ క్లబ్స్ క్లబ్స్ అంటే దే మే నాట్ హ్యావ్ ఏ బోర్డ్ అండ్ ఆల్ బట్ విత్ ది కమ్యూనిటీ సమ్ సోషల్ గ్రూపింగ్ అండ్ సమ్ దాసిపింగ్ ఎట్సెట్రా కోసం ఎందుకంటే ఏకాంతంలో ఉండడము అది అది ఏకాంతంలో దే కెనాట్ హ్యాండిల్ దట్ సిచ్యువేషన్ ఏకాంతము అది బోరు కొట్టేసిందనో ఒంటరితనం అని అనేసిస్తా ఒంటరితనము సో దిస్ ఈజ్ సంథింగ్ వన్ హ్యాస్ టు ఓవర్కమ్ అమృత శేష సేతు నీ ఆత్మస్వరూపము వాస్తవంగా స్వర్గానికి నిత్యం అనేది ఒకటి ఉంటే అది నీ యొక్క ఆత్మస్వరూపమే నీ గురించి నేను చాలా పొరబడ్డావు కాబట్టి ఏం చేయాలి సో అరతిరి జన సంసది వివిత అని శ్రీకృష్ణుడు చెప్తాడు పద పదమూడో అధ్యాయంలో సో డోంట్ డోంట్ క్రేవ్ ఫర్ కంపెనీ కంపెనీ కావాలి కంపెనీ కావాలని చెప్పేసి ఆ రకమైనటువంటి అలవాటు ఉండకూడదు అది మంచిది కాదు డీబీట్ ఉన్న కంపెనీ ఏదో ఉంటుంది అంటే దాని అర్థం ఎవరైనా కాదు కానీ సాధనలో మార్గంగా ఏకాంతాన్ని కోరుకోవడం కూడా తప్పేం లేదు సో ఏకాంతంగా ఉంటో అయితే భార్యాభర్త కలిసి ఉంటో చక్కగా ఆ ధ్యానంది చేసుకుంటూ సంసారానికి విముఖంగా ఉంటూ శ్రవణాది చేస్తో అరహంగా గడిపిస్తే సరిపడుతుంది ఎందుకంటే అలా అలా గడిపినట్లయితే మీకు ఆత్మరూపంగా ఉండే పూర్ణత్వాన్ని దర్శించేటువంటి ఒక ఛాన్స్ లభిస్తుంది సో ఆ డోర్ టు ద ఇన్నర్ మోస్ట్ రియాలిటీ దాన్ని మీరు తెరుచుకుంటుంది తనంతటా తాను తెరుచుకోవాలి అబౌట్ హ్యాపన్స్ సో అమృత శేష సేతు ఈ విషయాన్నే మరొక శృతి కూడా చెప్పింది అంటున్నారు ఆయన తథా శృత్యంతరం తమేవ విదివా అతిమృత్యుమేతి న్యంథా విద్యేనాయే విషయాన్ని అమృత శేష సేతు అని ఇక్కడ చెప్పిన విషయాన్నే మరొక శృతి కూడా యజుర్వేదంలో ఏమని చెప్పారంటే తమేవ విధిత్వా మృత్యుం అత్యేతి అతి మృత్యుమేతి అంటే మృత్యుం అత్యేతి అతి ఏతి కలిపితే అత్యేతి మృత్యువును దాటివేయుట మృత్యువును మృత్యువుకు అతీతంగా ఎదుగుట మృత్యువు అంటే కాలమునకు లోబడి ఉండుట అని దానికి మృత్యువు అని మృత్యువు అంటే అదేదో ఒక భయంకరంగా ఊహించుకోకూడదు మృత్యు అనగానే ఒక ఊహలో వెళ్ళిపోతాం మనం దాంతో అది ఒక భయానక దృశ్యంగా కనపడుతుంది మృత్యు అంటే ఏమిటి వాడేదో ఇలాగా ఏదో కష్టపడిపోతూ ఉంటాడు ఇంకా అందరూ చుట్టుపక్కల చేరేసి ఉంటారు అవి లోపల ప్రాణం పోతుంది లేకపోతే వేరుమరాజు వస్తాడు అలాగే వేస్తాడు ఆ పాశం వేస్తాడు ఆ పాశం వేసేసి లాగేస్తాడు కెంకర్లు వచ్చేసి పట్టుకుపోతారు ఇలాగే దాన్ని అలా భయంకరంగా ఊహించుకోవడం అది అది ఈ కథల వల్ల వచ్చిన ఊహలు ఇంకపోతే లౌకికంగా చూసినట్లయితే అపోలో హాస్పిటల్లోనే ఎక్కడ రోజుకి అరవై వేల రూపాయలు పదివేల రూపాయలు బిల్లులు వేసేస్తూ ఉంటారు ఆ హార్ట్ అలా అలా అయిపోతూ ఉంటుంది దానికేమో బోల ఖరీదైన డ్రగ్లు వేసేస్తూ ఉంటారు ఆఖరికి తక్కువనే ప్రాణం పోతుంది అప్పుడు ఈ దేహాన్ని తీసుకెళ్లేదో చేసేస్తారు ఇదంతా కూడా సందర్భంలోని ఊహలు ఉందండి అలాగెప్పుడూ కూడా ఊహ చేయకూడదు తర్వాత మృత్యు అంటే అది అమంగళము అపశకునము అదంతా కూడా చాలా భయంకరమైనది అనే ఈ ధోరణంతా కూడా తప్ప కాబట్టి అవన్నీ కూడా త్రోసిపుచ్చి ఆ భావాలన్నీ త్రోసిపుచ్చి మృత్యు కాలమునకు లోబడి ఉండుట అది మృత్యు అంట సో ఇప్పుడు బల్బుల్ అనుకోండి బల్బుకి మృత్యు ఉంటుంది ఎందుకంటే కాలానికి లోబడి ఉంటుంది దానికి ఒక లైఫ్ స్పాన్ థౌజండ్ అవర్స్ అని అంటారు థౌసండ్ అవర్స్ కాబట్టి ఒక టూ హండ్రెడ్ ఏదో ఒక కాలం పెరుగుతుంది అలా లోపడిపోతుంది సో అది అలాగే నిరంతరంగా వెలగదు అలాగే దేహం కూడా ఓ బల్బు పెట్టదు ఎలక్ట్రిసిటీ నిరంతరంగానే ఉంటుంది ఎలక్ట్రిసిటీ మృత్యు ఉండదు ఎలక్ట్రిసిటీ నాశనం అవ్వదు ఎలక్ట్రిసిటీ అంటే ఎనర్జీ కదండి ఎనర్జీ ఇస్ మేదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ ఈ బల్బుకి ఇంకా ఎలర్జీని తనలో ప్రకటించే శక్తి ఉండదు ఇంకా దానికి ఆ సామర్థ్యం ఉండదు ఆ పటుత్వం ఉండదు దాంతో అది విచ్చిపోతుంది వీడిపోతుంది పేరిపోతుంది ఓవర్ ఫ్యూజ్ అయిపోతుంది సో ఇట్ ఈజ్ లిమిటెడ్ టు టైం లిమిటెడ్ బై టైం దా ఎలక్ట్రిసిటీ ఇస్ నాట్ లిమిటెడ్ బై టైం అదేవిధంగా ప్రాణము చైతన్యము అనేది ఏదైతే ఉందో అది కాలానికి అతీతంగానే ఉంటుంది దేహం అన్నది కాలమునకు లోబడి ఉంటుంది కాబట్టి ఇది సత్యం ఇప్పుడు మృత్యువుకు అతీతంగా వెళ్ళిపోవటం అంటే మన వాళ్ళు అన్ని కథల కింద చెప్పేస్తారు కథల కింద చెప్పేస్తే అసలు సత్యం మూతపడిపోతుంది మృత్యువుకు అతీతంగా వెళ్ళిపోవడం అంటే ఏమిటి కృషి హిమాలయాల్లో రెండు వందల ఏళ్ళు జీవించిన వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళు మృత్యువుకి అతీతంగా లేదుగా ఎశ్యూమింగ్ మూడు వందల ఏళ్ళు జీవించారని అశ్యూమ్ అప్పుడు కూడా మృత్యు అతీతంగా రుచువు ఉందిగా ఏమైనట్టు అక్కడికి అంటే ఇంకొక లాంగ్ లైఫ్ ఉన్నట్టు లాంగ్ లైఫ్ ఈజ్ ఇట్ వర్త్ ఐ డోంట్ థింక్ సో లాంగ్ లైఫ్ వర్త్ అయితే శంకరాచార్యులు వివేకానంద రామతీర్థ వీళ్ళందరూ కూడా వర్క్లస్ కింద వస్తుంది మనకి లాంగ్ లైఫ్లో ఏమీ గుణం లేదు క్వాలిటీ ఆఫ్ లైఫ్లోనే గుణం ఉంటుంది ఉన్న జీవితాన్ని బ్రతికినంతగానం హంసలా బతకాలు ఎక్కువ కాలం కాకి లాగా బుతడం అనవసరం ఉంది ఏదో సామెత కాకి గొప్పది కాకి అసహస్యకరమైనది ఆంశ గొప్పది అని ఏదో దృష్టి అంతే సో కాబట్టి లాంగ్ లైఫ్లో వాల్యూ ఏం లేదు ఒకవేళ లాంగ్ లైఫ్ ఉందన్న రెండు వందల ఏళ్ళు అయినా కదా మూడు వందల ఏళ్ళు అయిన కదా సో అప్పుడు కూడా మృత్యు యొక్క అధీనంలో ఉన్నట్లే కదా అశ్వథన ఇలాంటి వాళ్ళు చిరంజీవులు ఉన్నారు చిరంజీవులు అంటే What do you mean by that? You mean to say ashratthama is around there? O gāya nāja per gura nā, nēn ashratthama nā jūshen nā. We need not unto chepi mārī chaptat. Okay, assume that he has seen ashratthama. So what is it that he achieved? Ashratthama nā jūshen nā te, what is it that he achieved? So what ashratthama has achieved? Ashratthama yaka jīmitam jūshthe, అతగాడు చిరంజీవి అనే ఆమెను ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఆ చిరంజీవితో అన్నది నాకు సందేహమే భాగవతంలో అశ్వత్థామని చాలా యోగ్యుడిగా చిత్రిస్తారు కానీ ఒక అద్భుతమైన క్యారెక్టర్గా చిత్రించారు కాబట్టి అక్కడ చిరంజీవి అనుకోండి ఇప్పుడు కూడా రిగ్రెట్ అవుతూ ఉంటాడు నేను పిచ్చిపోయిన చేశాను సో ఇలాగంటి కథలు అవి వస్తువు యొక్క స్వరూపాన్ని తెలుసుకుని ఉపయోగపడవు అవన్నీ మీరు రిజెక్ట్ చేసేయాలి ఆ కథలకు ఇంపార్టెన్స్ లేదు ది పాయింట్ ఈజ్ దేహము కాలమునకు లోబడి ఉంటుంది కాబట్టి దేహమే నేను అని అనుకుంటూ ఉన్నంత కాలము మృత్యువు తప్పదు ఇవాళ కాకపోతే రేపు ఆత్మరూపంగా స్వరూపానికి మృత్యు లేనే లేదు అది నాకు మృత్యువు లేదు అని తెలుసుకోవడం ద్వారా మృత్యువుకి అతీతంగా వెళ్ళగలుగుతారు కానీ ఆ మృత్యువుకి రాకుండగా దాన్ని దూరంగా చూసేసే ప్రయత్నం ద్వారా దేహాభిమానం పెట్టుకుని అది జరిగి మాట కాదు అది కనుక అమృత సమృతత్వము అంటే ఆత్మ మృత్యువు లేనిది అక్షేద్యోయము అదాహ్యోయం అక్వేద్యోషోష అని తర్వాత అజో నిత్య శాశ్వతోయం పురాణ నా హన్యతే హన్యమానే శరీరం శరీరానికి మృత్యువు గాని ఆత్మకు మృత్యువు ఎన్నటికీ లేదు నేను శరీరము కాదు అనే వివేకంతో నా స్వరూపము ఆత్మ అని తెలుసుకున్న నాడు నాకు మృత్యువు లేదు అనే సత్యం తెలిసిపోతుంది అంటే ఆ విధంగా వాడు మృత్యువు అతీతంగా కానీ కాబట్టి తమేవో విధిత్వ మృత్యుము అత్యేది ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని వాడు మృత్యువు అతీతంగా వెళ్తాడు మృత్యు భయం లేదండి వాడికి మృత్యు ఉందంటారా లేదంటారా మృత్యుభయం లేని వాడికి మృత్యువు లేదండి ఆత్మకు నాకు మృత్యువు ఇప్పుడు ఒక చెట్టు మీద దెయ్యం ఉంది చిన్న వివేకానంద స్వామి జీవి చరిత్రలో రాస్తారు ఓ చెట్టు మీద దెయ్యం ఉందని ఆ ఊళ్ళో ప్రసిద్ధి మా చిన్నప్పుడు కూడా అలా ఉండేది మా చిన్నప్పుడు లవేంద్రపురం అనే గ్రామంలో నేను జీవిస్తూ ఉండేవన్నీ ఆ గ్రామానికి చిబున్న మామిడి చెట్టు ఒకటి ఉంది ఆ చెట్టు కింద ఆ చెట్టు మీద దెయ్యం ఉంటుంది ఆ చెట్టు కింద ఒక కథ గ్రామంలో ఆ కథ ప్రచలితంగా ఉంది పెద్దవాళ్ళలో కూడా ఉండేది సో ఆ చెట్టు దగ్గరికి వచ్చేగానే భయం వేసేది నాకే భయం వేసేది పొగలు భయం వేసేది కాదు చీకటి భయం వేసేది అంచేతనే ఊర్లో కొంచెం ఊరికి బయట నుంచి వచ్చే సందర్భంలో ఆ చెట్టు దాటేసేయాలి వెలుతురు ఉండదా అందుకోసమని టైము చీకటి పడిపోతుంది ఈ పొలంలో ఉండి ఒక పల్లెటూళ్ళు కదా అప్పట్లో కాబట్టి ఆ వెళుతూరు ఉండగా బాగా చీకట పడి లోపల ఆ చెట్టు దాటేసేయడం కోసమని పరుగులు పరుగులు పరుగుల మీద వచ్చి ఆ చెట్టు దాటేసి ఇంకా ఆ తర్వాత స్లోగాడు ఇది ఇది భయం ఇప్పుడు వివేకానంద స్వామికి అటువంటి పరిస్థితి వస్తే చేశాడు ఆ దయ్యం సంగతి ఏమిటో నేను తెలుసుకుని తేరాలి కాదు నువ్వు నువ్వు చచ్చిపోతావు అక్కడికి వెళ్ళేవంటే పొంది పర్వాలేదు అని అతను ఓ రోజు రాత్రి ఇంట్లో ఎవరికి చెప్పకుండగా ఆ చెట్టు కింద కూర్చొని మకాం పెట్టాడు తెలారేక ఈ పిల్లలు ఎవరికో తెలిసిందే వివేకానంద స్వామి చెట్టు కింద కూర్చున్నాడు ఆ దెయ్యాల చెట్టు కింద పూల వాళ్ళందరూ వెళ్ళేప్పటికీ హాయిగా కూర్చుని అప్పుడు వచ్చి వెళ్ళే తెలవ ఐదింటికి వీళ్ళు వచ్చేప్పటికీ హాయిగా కూర్చుని ఉన్నాడు వచ్చి అంటే దెయ్యంలో దేవులేదు ఇంటికి వెళ్ళి పడుకోకుండా కాఫీ తగ్గదు కాబట్టి భయము అన్నది జ్ఞానము చేత పోతుంది ఇక్కడ దెయ్యము లేదు అని తెలుసుకోవడం చేత దెయ్యము యొక్క భయం పోయింది అవతల అదేవిధంగా ఆత్మకి మృత్యువు లేదు అని తెలుసుకోవడం చేత మృత్యువు అతీతంగా వీడు ఎదిగిపోతాడు నాలెడ్జ్ ఈజ్ పవర్ నాలెడ్జ్ని మీరు తక్కువగా ఎస్టిమేట్ చేయొద్దు నాలెడ్జ్ ఈజ్ పవర్ మనిషి నాలెడ్జ్ లేకనే సఫర్ అవుతాడు అది మర్చిపోకూడదు నాలెడ్జ్ ఉంటే మనిషి సుఖపడతాడు నాలెడ్జ్ ఈజ్ పవర్ నాలెడ్జ్ ఈజ్ యాక్షన్ ఆల్సో శక్తి వేరే ఉంది పవర్ యాక్షన్ వేరే ఉంది నాలెడ్జ్ ఇంకోటి ఉంది అని ఆ దృష్టికోణం చాలా తప్పు కనుక ఆత్మకు మృత్యువు లేదు అని ఎవడైతే తెలుసుకుంటాడో తమేవో విధిత్వ మృత్యుం అచ్చేతి వాడు మృత్యువుగా తీతంగా వెళ్ళిపోతాడు అంటే దాని ఇంకా ఎవరిలో ఉన్నారు కాదండి ప్రాణాయామం చేసినట్లయితే మృత్యువుని దాటచ్చు దాటడం కూడా ఎట్ ది బెస్ట్ నేను ఒప్పుకుంటాను కొంత రీజనబుల్గా ఉండాలి చెప్పి అన్నమాట ప్రాణాయామం చేస్తే మృత్యువుని వాయిదా వేయొచ్చు దేనికి మృత్యువుని దేహము యొక్క మృత్యువుని మీరు వాయిదా వేయొచ్చు దానివల్ల మీరు సాధించింది ఏమీ లేదు ఏమీ ఉపయోగం లేదు కాబట్టి ప్రాణాయామం మనస్సు యొక్క చాంచల్యానికి తగ్గించడానికి చేస్తే శోభ కానీ మృత్యువునికి వాయిదా వేయడం కోసం చేస్తే హీ ఈజ్ పర్షూయింగ్ ఏ రాంగ్ వాల్యూ అన్హెన్స్ హీ విల్ సఫర్ రాంగ్ వాల్యూ పర్స్యూ చేసి కూడా సఫర్ అయితే క్వశ్చన్ ఏముంది ఇంకా కనుక ఆ విధంగా మృత్యువుకి మీరు దాటాలని ప్రయత్నం చేస్తే ఇట్ ఈస్ రాంగ్ స్వర్గానికి వెళ్ళడం ద్వారా మృత్యువును నేను దా అని కనుక ఎవడైనా ప్రయత్నం చేస్తే హీల్ బీ బి డిసప్పాయింటెడ్ ఎందుకంటే హీ విల్ డై హ్యావింగ్ గాన్ టు హెవెన్ హీ విల్ డై దే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశాంతి పుణ్యం ఖర్చు అయిపోగానే he will die there, అక్కడ మరణించి ఇక్కడ పుట్టే ఈ జన్మ మరణ ప్రవాహం స్వర్గానికి వెళ్ళినా తప్పదు సో ఒక ఉపాస్య దైవాన్ని ఒక దైవాన్ని ఉపాసన చేసి ఒక రూపాన్ని దైవం అంటే దేవునికి కాదు ఒక రూపాన్ని ఒక దేవునికి అనేక రూపాలు ఉంటాయి ఓ రూపాన్ని ఉపాసన చేసి ఆ ఉపాస్య దైవం యొక్క లోకాన్ని పొందినవాడు కూడా ఆ ఉపాస్య లోకం నుంచి వెనుకకు రాక తప్పదు సో ఇంకా మృత్యువుకి దాటానికి ఒకే ఒక ఉపాయము మరో ఉపాయం లేదు అది ఆత్మజ్ఞానము నాణ్య పంథా విద్యతేజనాయ అజనాయ మోక్షము కొరకు అంటే మృత్యువు నుండి విముక్తి కొరకు అన్యహా పంథా మరి ఒక మార్గము ప్రాణాయామాదులు కానీ విద్యాగాది కర్మలు కానీ లేక ఉపాసనలు కానీ ఇంకా మరొక మార్గము ఏది కూడా లేదు కాబట్టి మీ స్వరూపాన్ని మీరు తెలుసుకుని కృతార్థులు కండు అని ఆ వాక్యం యొక్క సందేశం తర్వాత మనం అరా ఇవ రథనాభౌ సంహత్య సేషోంతశ్చే బహుధా జాయమాన య ఆత్మానం స్వస్తివారాయస పరస్తా చూడండి ఇది చాలా చక్కటి ప్రతిపాదన చాలా చక్కటి మంత్రం చాలా విలక్షణమైన థీసిస్ ప్రతిపాదన దేనిని అధ్యయనం చేసి తెలుసుకుంటే మానవుడు ఈ సంసార దుఃఖం నుంచి విముక్తిని పొందగలుగుతాడో వెంటనే అటువంటి థీసిస్ అటువంటి ప్రతిపాదన ఇప్పుడు చూడండి మన జీవితంలో నిత్య జీవితంలో సుఖ దుఃఖాలన్నీ ఎలాగా ఉన్నాయి ఒడిదుడుకులు ఇప్పుడు ఉండేవి అవన్నీ ఎలా అసలు ముందు నేను మనిషిని అనేవాడిని బతుకున్నాను అంటే నేను మనిషి అంటే ఏమిటో తెలిసిన హీ ఈజ్ బండిల్ ఆఫ్ యాక్షన్స్ అండ్ థాట్స్ సో ఏమో కొన్ని క్రియలు జరుగుతూ ఉంటాయి నిద్ర లేచినప్పుడు జాగ్రత్త అవస్థలో కొన్ని అధిక క్రియలు జరుగుతాయి స్వప్నావస్థలోనూ సుషుప్త్యవస్థలోనూ కూడా కొన్ని క్రియలు జరుగుతూ ఉంటాయి మనం భోజనం నిద్రపోతాం పచనం అనే క్రియ జరిగిపోతుంది కదండి పచనం అనే క్రియకి ఏదైనా ఆటంకం వస్తే ఉన్నటి పొద్దున్న ఎంత దుఃఖం కలుగుతుంది కాబట్టి ఏదో ఈశ్వరుని అనుగ్రహం వల్ల పచనం జరిగిపోతూ ఉంది సో ఒకప్పుడు మనకు అక్కర్లేనివి కూడా జరిగిపోతూ ఉంటాయి నా లోలేమని గడ్డం ఆసిపోతుంది ఇది మనమేం కూర్చుని దాన్ని వృద్ధి చేసేవాళ్ళు అదే వృద్ధి పొందిందంటే హూ ఈజ్ డూయింగ్ దిస్ కౌన్ కర్రా సో మనకి తెలిసి తెలియక అనేక క్రియలు జరిగిపోతున్నాయి ఇంకా థాట్స్ ఈ థాట్స్ కూడా మన మన యొక్క ప్రేరణ చేత పుట్టే థాట్స్ కొన్ని మన ప్రేరణతో సంబంధం లేకుండా నడిచే థాట్స్ కొన్ని ఇప్పుడు మనిషికి వ్యక్తి అంటే వ్యక్తి యొక్క సారం ఏమిటంటారు ఈ యాక్షన్స్ ఈ థాట్స్ అవునండి ఇప్పుడు ఈ యాక్షన్స్ అన్నీ ఈ అహం ఈగో ఒకటి ఉంది అదే నేనని వీడు అనుకుంటూ ఉంటాడు ఈగో అంటే దేహాభిమానాన్ని బట్టి వచ్చినటువంటి అహంకారము ఈ అహంకారము యొక్క మహిమ వల్ల ఈ యాక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి అని చెప్తే అది పొరపాటు ఎందుకంటే నిద్రలో అహంకారం లేదు తెలివిగా ఉన్నప్పుడు కూడా అహంకారము ఏవో కొన్నింటికి అది అది అది పూచి వహిస్తుంది కానీ కొన్నింటికి దాని పూచి ఉన్నట్లుగా అనిపిస్తుంది కానీ అన్నిటికీ దాని పూచి ఉన్నట్టు అనిపించట్లేదు ఉదాహరణకి గాలి పీల్చి గాలిని పరిశీలించండి నేను ప్రాణాయామని చెప్పినప్పుడు దాకా మీకు గాలి అనేది ఒకటి ప్రయోజనం ఉందని కూడా మీకు తెలియకుండా చెప్తుంది కాబట్టి అహంకారం యొక్క అహంకారం వల్లే గాలి పీల్చి విడిచిపెట్టాలంటే ఇంక మనం ఏ పని చేయడం కుదరదు ఇంకా అదే గాలి పిలుస్తూ పిలుస్తూ ఉండడమే ఉంటుంది ఎందుకంటే అహంకారం దానికి ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఫార్చునేట్లీ లేదు కాబట్టి ఈ క్రియలన్నింటికీ మూలంలో అహంకారం ఉంది అని చెప్పడానికి కూడా వీలు తర్వాత ఈ థాట్స్ అన్నిటికీ మూలంలో అహంకారం ఉంది అని చెప్పడానికి వీలు లేదు ఎందుకో తెలుస్తుందండి థాట్స్కి మూలంలో అహంకారం ఉంటే ఎవరికి దుఃఖం కలగదు దుఃఖం ఎందుకు కలుగుతుంది ఇప్పుడు దుఃఖం మీకు కలిగిందనుకోండి దుఃఖం ఎందుకు కలిగింది కొన్ని ఆలోచనల వల్లనే దుఃఖ సంకల్పాన్ని బట్టి దుఃఖం వస్తుంది ఎవరో గుర్తుకొస్తే దుఃఖం కలిగింది మీరు దుఃఖాన్ని ఇష్టపడతారా ఇష్టపడరా ఇష్టపడరా ఇప్పుడు ఆ సంకల్పం అన్నది అహంకారం యొక్క పూచీ వల్ల వచ్చే పక్షంలో దుఃఖాన్ని ఇచ్చే సంకల్పాన్ని ఎందుకు తీసుకొస్తుంది అహంకారం దుఃఖాన్ని ఇచ్చే సంకల్పాలను అన్నింటినీ దూరంగా పెట్టేసి సుఖాన్ని ఇచ్చే సంకల్పాలనే తెచ్చుకుంటుంది కానీ చెప్పడం ఏంటంటే అహంకారం చేతిలో లేదండి అహంకారము అది సంకల్పాలు వచ్చిన తర్వాత అది ఓహో ఇలాంటి సంకల్పం నా సుఖముఖాలను అనుభవించడమే అహంకారానికి ఉంది కానీ సంకల్పాన్ని ఈ విధంగా ఉండాలి అని నిర్దేశించే సామర్థ్యం అహంకారానికి లేదు కాబట్టి అప్పుడప్పుడు ఈ అహంకారం లేకుండా పోతుంది కూడా ఇది కూడా పుట్టి బిట్టుతోంది నిద్రలో లేదు తెలుగులో ఉన్నప్పుడు కూడా ఒకప్పుడు ఉంటుంది మరోపుడు ఉండట్లేదు దేర్ ఆర్ గ్యాప్స్ ఆఫ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ అహంకారం అంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ దాంట్లో గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ వ్యవస్థంత ఈ క్రియలు ఈ విజ్ఞానము దీ దీనికి అంతటికీ మూలము ఎక్కడ ఉన్నది దట్ ఈస్ ది క్వశ్చన్ దాట్ ది పాయింట్ అది తెలుసుకోవాలి వీడి అహంకారి ఈ అహం ఈ పరిచ్ఛిన్న వ్యక్తి వీడు దేవుడి గురించి వీడు వ్యాఖ్యానం చేస్తానంటాడు దేవుడి గురించి నువ్వు తర్వాత వ్యాఖ్యానం చేయొచ్చు ముందు నీ స్వరూపం ఏమిటో దేవుడు వైకుంఠంలో ఉన్నాడా కైలాసంలో ఉన్నాడా వీడు దాని వీడు పెద్ద ఉద్యమాన్ని నడిపిస్తానంటాడు నువ్వు ఆ సంగతి తర్వాత సత్యం చేత ముందు నీ సంగతి ఏమిటో చూడు సో కాబట్టి మీరు గమనించండి ఇక్కడ ప్రతిపాదన ఏమిటంటే ఈ దేహం ఈ ఉపాధి ఎందు ప్రకటమయ్యేటువంటి సమస్త క్రియలు సమస్త సంకల్పములు కూడా సచ్యిత్ స్వరూపం నుంచి పుడుతున్నాయి సచ్య అంటే చూడండి సచ్య అనే ఒక గంభీరమైన పదాన్ని మీ మీద పారేసి అదేదో ఉంది దాని నుంచి పుట్టుకొస్తున్నాయి అని అలా నాకు తాత్పర్యం కాదు సచిత్ అంటే సో సచిత్ అంటే స్వయం ప్రకాశమైన ఉనికి తనంత తానుగా తెలుస్తూ ఉండే ఉనికి అది సచిత్ అంటే అంటే అహమస్మి అయాం దట్ ఈస్ ది సచిత్ సో మొత్తానికి అయాం దగ్గరికి వస్తాం ఎక్కడికి వెళ్ళినా ఈ అయాం వదిలిపెట్టదు అయాం అంటే అహమస్మి ఈ అహం ముందు చూసారా ఇది మన వర్ణక్రమంలో కూడా ఆ మొదట అక్షరం హా ఆఖరక్షరం ము అనేటువంటిది అసలు అక్షర ఉచ్చారణ యొక్క ప్రయత్నం అంతా కూడా బంద్ అయిపోతుందంటే మొదట అక్షరం పలికేసి ఆఖర అక్షరం ఉచ్చారణ ప్రయత్నాన్ని బంద్ పెట్టేస్తే అంటే ఉచ్చారణ సామాగ్రి ఉంది ఉపకరణం దీనికి తాళం వేసేస్తే ఏమో ఏమవుతుంది ఆ ఉచ్చరించిన పదం ఏమవుతుంది అహం ఈ అహంలో సర్వము అహంలో ఉన్నాయి అహంకారం కాదు అహం ఈ అహం దేహముతోటి తాదాత్మ్యాన్ని చెంది ఆ తర్వాత కర్తృత్వ భోక్తృత్వాలను తన నెత్తి మీద వేసుకున్నప్పుడు అహంకారం అవుతుంది ఈగో ఆ ఈగో కాదు నేను చెప్తూ ఉంటా అహం అంటే ద సెన్స్ ఆఫ్ బీయింగ్ యునికి ఎటువంటి యునికి తనంత తానుగా తెలుస్తూ ఉండే ఉనికి ఘటన యొక్క ఉనికి తనంత తానుగా తెలియదు కన్ను ద్వారా తెలుస్తుంది మనస్సు ద్వారా తెలియబడుతుంది కానీ నేను ఉన్నాను అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవడానికి మీరు కన్ను ద్వారా తెలుసుకోక్కర్లేదు కన్ను ఉన్ను తెరిచినా కన్ను మూసినా కూడా నేను ఉన్నాను అనే సత్యం తెలుస్తూ ఉంటుంది తర్వాత మనస్సు యొక్క సంకల్పం ఎప్పుడు పుడుతుందో నేను ఉన్నాను అనే స్థితి నుంచి మనస్సు పుడతాయి కాబట్టి నేను మాట్లాడుకున్న ఈ సచిత ఏదైతే కలదో ద సెన్స్ ఆఫ్ బీయింగ్ దట్ ఈజ్ ప్రయర్ టు ది మైండ్ మీరు అది గుర్తుపెట్టుకుంటారు ప్రయర్ టు ది మైండ్ ఒక ఫార్ములా అంతే మనస్సంకల్పమునకు పూర్వమునందు గలదు ఇది ఎలాగంటే ఓ పిల్లవాడు అన్నాడు నేను మా నాయనగారి వివాహము యొక్క వేడుకలలో పాల్గొన్నాను అన్నాడు అది కుదరదండి అంటే మన సంస్కృతిలో కుదరదు ఏదైనా మరో చోట మరో చోట కుదురుతుందేమో కానీ మన సంస్కృతిలో కుదరదు ఎందుకంటే వీడి నాయనగారి వివాహం యొక్క వేడుకల్లో పాల్గొవడానికి వీడు లేడప్పుడు ఆ విధంగా ఆ పిల్లవాడి వంటిది మనస్సు ఉదయించటానికి మనస్సు సంకల్పం సో సంకల్పం ఉదయించటానికి పూర్వము ఉదయించడానికి ముందే అహమస్మి సచ్చిత గలదు సో మన సంకల్పం వేయించిన తర్వాత ఆ సంకల్పంలో నీ గురించి నీకు అభిప్రాయం ఏర్పడుతుంది నిన్న నీకు మనవి చేశాను అద్దంలో కనపడేది నువ్వు కాదు అని చెప్పేసి సంకల్పం వేయించింది ఆ సంకల్పము దుఃఖానికి సంబంధించిన సంకల్పం అనుకోండి అప్పుడు మీరు ఏమనుకుంటారు నేను దుఃఖిని అని అంటారు కాదు నిన్ను ఆ సంకల్పంలో ఉండే సందేశాన్ని బట్టి నిన్ను అంచనా వేయద్దు నీ గురించి నీకు తెలియదు సంకల్పంలో ఏమనుంది నేను ఫలానా వాడిని అని సంకల్పంలో ఉంది ఆ సంకల్పాన్ని బట్టి నేను ఫలానా అని నువ్వు అంచనా వేయొద్దు సంకల్పంలో ఏది దర్శనమిస్తుందో అది నువ్వు కాదు అద్దంలో కనపడేది నువ్వు కాదండి అర్థాన్ని చూసివెడుగు నువ్వు కానీ అద్దంలో కనపడేది నువ్వు వెళ్ళవుతావు కాబట్టి సంకల్పం అంటే అర్థం అది కాబట్టి సంకల్పాన్ని బట్టి సంకల్పాన్ని ఆధారంగా చేసుకుని సంకల్పం యొక్క ఎవిడెన్స్ అది రాంగ్ ఎవిడెన్స్ అది దొంగయ దొంగయ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కేసు నిర్ధారణ చేయకూడదు సో సంకల్పం యొక్క ఎవిడెన్స్ మీద బేస్ చేసి నిన్ను నువ్వు అంచనా వేయడానికి వీల్లేదు లేదండి మరి ఆ మాత్రం అంచనా వేయకపోతే కాపురం చేయడం కుదరదంటే సరే లోకం వ్యవహారం కోసం అంచనా వేస్తే వేశావు మీ స్వరూపాన్ని తెలుసుకునే సాధనా సాధనా మార్గంలో సాధనా సమయంలో నిన్ను నీవు సంకల్పాన్ని బట్టి నిశ్చయించడానికి వీల్లేదు ప్రయర్ టు దాట్ ఈ థాట్ ఎక్కడి నుంచి పుడుతోంది యాక్షన్ అంతా ఎక్కడి నుంచి పుడుతోంది ఈ థాట్ ఎక్కడి నుంచి పుడుతుంది అంటే అప్పుడు యూ వర్క్ ఆన్ ఇట్ ప్రయర్ టు ద థాట్ ఏమున్నది అని మీరు మీరు దాని మీద కృషి చేయాలి వాట్ యా మై కాబట్టి ఐమ్ ఐ ఆమ్ సో అన్ సో అని నువ్వు అన్నావంటే యూ హ్ ఆల్రెడీ మేడ్ ఎ మిస్టేక్ ఐ ఆమ్ సో అన్ సో అని వీడు అనేసేటంటే ఇంకా వాడికి తలుపులు మూసేసినట్టు అయిపోయింది సత్య ద్వారా మూసుకుపోయిందంటే ఐఎమ్ సో అన్ సో అనేసాడంటే ఒక ఆయన ఉన్నారు వాట్ ఆర్ యూ అని అడిగాను నేను అయితే రిపబ్లికన్ అన్నాడు రిపబ్లికన్ పార్టీ యు ఆర్ నాట్ అ రిపబ్లికన్ యూ యూ లైక్ రిపబ్లికన్ పార్టీ దట్ ఈస్ అ డిఫరెంట్ పాయింట్ యు ఆర్ నాట్ అ రిపబ్లికన్ దెన్ వాట్ ఆర్ మై యు ఫైండ్ అవుట్ ఐ ఆమ్ అ బ్రాహ్మణో బ్రాహ్మణ అనేది సంకల్ప బ్రాహ్మణత్వాకారంగా ఉండే సంకల్పం ఉదయించిన తర్వాత అహం బ్రాహ్మణ అనేటువంటి నిర్ణయానికి నువ్వు వచ్చావు నేను మాట్లాడుతున్నది బ్రాహ్మణత్వ రూపమైన సంకల్పం గురించి కాదు ఆ సంకల్పం పుట్టడానికి ముందు వాట్ ఆర్ యూ సో అహం బ్రాహ్మణ అని అన్నప్పుడు కూడా నీ స్వరూపం నీకు తెలియదు నువ్వు ఒక సంకల్పాన్ని గురించి మాట్లాడుతున్నావు నేను ఆ సంకల్పం ఎక్కడి నుంచి పుట్టిందో కనుక్కోమంటున్నా i tell what the so then uh, then what am i yeah you find out adama i moonanodu tell you find out you go as a ham raja no you are not the king king is the content of a sankalpa ah nenu king king kingship ku sambandhinchinadundi sankalpam puttaga mundu what are you okay what am i you find out you have to find out కాబట్టి ఇప్పుడు దట్ సెన్స్ ఆఫ్ బీయింగ్ ఉన్నదే ఆ సెన్స్ ఆఫ్ బీయింగ్ దానికే సచ్యిత్ అంటారు ఆ సెన్స్ ఆఫ్ బీయింగ్ నందే మీరు గాలి పీలుస్తున్నారంటే ఈ గాలి పీల్చుట అనే వ్యాపారము ఇట్ హ్యాస్ ఇట్స్ ఇట్స్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ దట్ సెన్స్ ఆఫ్ బీయింగ్ గుండె కొట్టుకొనుట అన్నది ఆ సచిత్తు నందు చేత అదంత సచిత్తు యొక్క అనుగ్రహం చేత నడుస్తోంది రక్త ప్రసారము ఆ సచిత్తు యొక్క అనుగ్రహం చేత నడుస్తోంది కన్ను చూస్తోందంటే ఆ సత్యత్తుతో దానికి కనెక్షన్ ఉంది కనుక కన్ను చూస్తోంది చెడు అందుకోసమే వింటోంది మనస్సు అందుచేతనే పనిచేస్తోంది సంకల్పాలన్నీ కూడా పుడుతున్నాయి అంటే ఆ సచ్యత్తుతోటి సంబంధం ఉండబట్టే సంకల్పాలన్నీ పుడుతున్నాయి కాబట్టి అరా ఇవ రథనాభౌ సంహత yatra నాడ్యహ నాడి నాడులు నాడులంటే నెర్వ్ నెర్వ్ వెస్సెల్స్ నెర్వ్స్ నెర్వ్ వెస్సెల్స్ అంటే నెర్వస్ సో ఈ నెర్వ్స్ అనేవి ఏం చేస్తాయంటే అన్ని సంకల్పాలనే అవే కలిగిస్తాయి కెమికల్ మెసెంజర్స్ ఆ నెర్వ్స్ ద్వారా వెళ్తూ ఉంటాయి మెసెంజర్స్ కెమికల్ ఉంటాయి ఎలక్ట్రికల్ మెసెంజర్స్ ఉంటాయి ఇప్పుడు ఈగ వాలిందనుకోండి గమ్మున ఎలక్ట్రికల్ సెన్సేషన్ బ్రెయిన్కి వెళ్తుంది కోపం వచ్చిందనుకోండి కెమికల్ సెన్సేషన్ హార్ట్కు వెళ్తుంది బ్రెయిన్లో కెమికల్స్ పుడతాయి కోపం వచ్చినప్పుడు ఏవో కెమికల్స్ ఉన్నాయి కోలిక్ కోలిక్ యాసిడ్ ఏవో కెమికల్ ఉంది అది పుడుతున్నాయి ఓ ఫ్యూ మాలిక్యూల్స్ పుడతాయి పుట్టిన వెంటనే రక్త ప్రసారంలో హృదయానికి వెళ్ళిపోతుంది హృదయం ఎప్పుడైతే ఆ మాలిక్యూల్ని దాని మీద హృదయం హృదయం మజిల్ హార్ట్ మజిల్ మీద రిసెప్టర్స్ ఉంటాయి ఆ రిసెప్టర్స్ ఆ మాలిక్యూల్ని రికగ్నైజ్ చేస్తాయి రికగ్నైజ్ చేసిన వెంటనే ఓహో వీడి కోపం వచ్చింది కాబోలు అని తెలిసిపోతుంది వాటికి వెంటనే హార్ట్ బీట్ బాగా పెరిగిపోతుంది బాగా వేగంగా అంతవరకు కామ్గా పనిచేస్తున్న హార్ట్ టాక్ టాక్ టాక్ అని తగ్గేయడం దాని సో ఇవన్నీ నాడులు సో ఈ నాడులు మన మొత్తం శరీరంలో ఉండే ప్రాణశక్తి విజ్ఞాన శక్తి యాక్షన్స్ అండ్ థాట్స్ వీటి మూలంలో ఈ నాడులు ఉన్నవి నెర్వస్ సిస్టమ్ కాబట్టి వీటిని వీటిని విడతీయలేం మనం ఫిజికల్ బాడీ నర్వస్ సిస్టమ్ మైండ్ అండ్ ఇమోషన్స్ ఇవన్నీ కూడా ఇంటర్ వీటిని విడతీయటం అనేది కుదరదు అంటే అనాలిసిస్ కోసం అలాగే మనం విశ్లేషణ చేస్తాం కానీ అంతా ఒకటే సిస్టమ్ సో ఈ నాడులన్నీ కూడా ఈ నాడులు అంటే నాడీ వ్యాపారములు ఆ నాడుల ద్వారా జరిగేటువంటి ఫంక్షన్స్ అన్నీ కూడా ఎక్కడ సమర్పితములై ఉన్నాయి అర్పితమై ఉండుట అంటే మీకు మనం చేశాం దాని ఎందు ఉనికిని కలిగి ఉండి దాని చేత ప్రవర్తింపచేయబడుట ఇప్పుడు నేమి నేమంటే రిమ్ రిమ్ దాని ప్లేస్లో ఉందంటే కారణం ఏమిటి హబ్బుకి స్పోక్స్ ద్వారా ఫిక్స్ అయ్యి ఉంది కనుకనే దాని పొజిషన్లో అది ఉంది లేదా పక్కకి వెళ్ళిపోతుంది తర్వాత నెంబర్ వన్ కాబట్టి ఉనికిని నిర్ధారించిది ఈ సమర్పణ గ్రొచ్చబడి ఉండడం చేతనే దాని ఉనికి నిర్ధారితమైనది నెంబర్ వన్ నెంబర్ టూ నేమి గిరగడ తిరుగుతుంది నేమంటే విమ్ గిరగడ తిరిగి ముందుకు అది తిరుగుతోంది అంటే దాన్ని తిరిగి చేసింది హబ్ హబ్బు తిరుగుతుంది హబ్బు తిరిగిన హబ్బు తిరిగితే ఏంటి తిరుగుతుంది బికాజ్ ఇట్ ఈజ్ సమర్పితం ఆ హబ్బులోకి సమర్పించబడి ఉన్నది సమర్పించడం అంటే గ్రొచ్చబడి ఉన్నది అని ఇట్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ ది హబ్ అది సమర్పించడం ఎక్కడ సమర్పించడం అంటే అర్పితం సమ సమ్య అర్పితం అదేవిధంగా ఈ నాడులన్నీ కూడా ఆ సచిత్ సెన్స్ ఆఫ్ బీయింగ్ అయాం అహమస్మి సంకల్పములన్నీ దేన్నించి పుడుతున్నాయో అదిగో దాని ఎందు సమర్పితమై సెన్స్ ఆఫ్ బీయింగ్ అంచేతనే మీరు ఇమోషనల్గా నర్వస్గా ఫిటింగ్లో ఉన్నారనుకోండి అంటే భా తీవ్రమైన భావావేగము తీవ్రమైనటువంటి నాడీల యొక్క డిస్టర్బెన్సు అధికంగా ఉండి మనిషి చాలా ట్రబుల్లో ఉన్నాడు అనుకోండి అప్పుడు వాడు ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి వచ్చి మహాత్ముల దగ్గర కూర్చుని ఒక చిన్న ప్రాణాయామో ఏదో చేసినట్లయితే లేకపోతే ధ్యానం చేసినట్లయితే హీ గెట్స్ కనెక్టెడ్ With that sense of being. Asa chitthu toti, connection, air-partition. Connection undi, we recognize the other connection. Lagu undi. We recognize the other, that recognition is also undi. Recognition, however, you are establishing a connectedness with that sense of being. And that uh, sense of being is uh, Amruta-sthāna. Amruta-nithāna, source of uh, life it is. It is a Chetanya-vanda. Chetanya-vanda chetanya means Jnaya-prāna-mupurthundi, Vijnanam-purthundi. So, uh, that is the సో దట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ది హోల్ యూనివర్స్ ఎంటైర్ లైఫ్ అండ్ యూనివర్స్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ దట్ సోర్స్ కాబట్టి మీరు యూఆర్ సిటింగ్ ఆన్ ద ఇన్ఫినిట్ సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ మీ హృదయంలో దాని మీరు కూర్చుని ఉన్నారు ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యాడ్ రికగ్నైజ్ ఇట్ కాబట్టి ఆ సెన్స్ ఆఫ్ బీయింగ్లో మీరు ఎస్టాబ్లిష్ అయినట్లయితే మీకు మనస్సుకున్నటువంటి డిప్రెషన్ అంతా పోతుంది ఇంద్రియాలకు ఉన్నటువంటి alasata. ఫిటిగ్ అంటారా అది పోతుంది విల్ బికమ్ వెరీ ఫ్రెష్ సో అరాహ ఇవ రథనాభౌ సంహత ఎత్ర నాడ్యహ సో ఎత్ర ఎత్ర అంటే ఎస్మిన్ ఆత్మని ఏ ఆత్మయందు నాడ్యహ సంహతాహ నాడులన్నీ కూడా కట్టివేయబడి ఉన్నవో ఎలాగా అరాహ రథనాభౌ ఇవ అరాహంటే ఆకులు ఆకులు అని అంటారు తెలుగులో చక్రానికి ఉండే ఆకులు రథము యొక్క తూము నందు నీకు ఏదైనా తెలుగు పదం కనిపెట్టారా లేదా ఇంత దాకా హబ్బుకి తుడుము వెరీ సో ఆ నాభియందు రథ నాభియందు ఇవన్నీ కూడా సమర్పితములై ఉంటాయి నాభి సెంట్రల్ పాయింట్గా ఉంటుంది అలాగే హృదయ స్థానంలో సచ్చిదాత్మ అయాం అనేటువంటి ఆ మౌలికమైన థాట్ ద మోస్ట్ ఫండమెంటల్ థాట్ ఈస్ అయామ్ థాట్ మిగతా థాట్స్ అన్నీ అయామ్ థాట్ తర్వాతే వస్తాయి అన్ని థాట్స్కి మూలంలో అయాం థాట్ ఉంటుంది సో ఆ అయాం థాట్ ఎక్కడి నుంచి పుడుతోందో ఆ హృదయస్థానము దట్ ఈజ్ ది ఆత్మ సచ్చిదాత్మ అది హృదయస్థానం అని చెప్పాం కాబట్టి పెసరంటుంటుంది అది ఇది ఎలా ఉంటుందంటే ఘటంలో ఉండే ఆకాశము పెసరంత ఉంటుందన్నట్లుగా భ్రమ కలుగుతుంది ఘటంలో ఉన్న ఆకాశం పెసరంత ఉంటుంది ఘటంలో ఉన్న ఆకాశానికి మహాకాశానికి తేడా ఉన్నట్టు మీకు అనిపించింది ఘటాన్ని చూస్తున్నారు కనుక ఆకాశం కనబడదు కనుక సూక్ష్మంగా చూస్తే ఆకాశం యొక్క స్వరూపం తెలియదు ఘటం స్థూల దృష్టికి కనబడుతూ ఉంటుంది కాబట్టి ఘటంలో ఉన్న ఆకాశము చిన్న ఆకాశము అని ఒక భ్రాంతిలో మనం జీవించేస్తూ ఉంటాం అసలు ఆకాశంలో విభాగాలేవు ముక్కలే లేవు దాంట్లో పార్ట్స్ అవయవాలు లేవు అటువంటిది ఇంక చిన్న ఏమిటి పెద్ద ఏమిటి అది సర్వవ్యాపకంగా ఉంది లోపల ఉంది బయట ఉంది ఇన్ అండ్ త్రూది పార్ట్ ఉంది కాబట్టి చిన్నని మీరు ఎలా లోపల మాత్రమే ఉండి చుట్టూ లేకపోతే చిన్న అని ఆలోచన లోపల ఉంది బయట ఉంది ఇన్బిట్వీన్ కూడా ఉంటే చిన్నని ఎలా అంటారు సో అదేవిధంగా ఈ